స్టార్టింగ్ ప్రయత్నిస్తాను నేను పరిశుద్ధుడ గొప్ప దేవ జీవంగల గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్నడానికి వర్ణాలు వేసాయ గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకొనైనా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్న ప్రభావ దివారాత్రమే కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని బట్టి మీ సాయం చేతి నడిపించినైనా రాకపోకలు మాకు తోడున్న ప్రభా పతి దశలోనైనా మీ అస్తం మాకు తోడించిన మీ కృప కృప మాకు అనుగరించినారు బట్టి ఎంతో వన్నాలు అర్పించుకున్నా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మాకు అనుగరించినందుకే నీకు ఎంతో వన్నాలు ఇస్తాయా ఈ యొక్క మధ్యకాల సమయంలోనైనా సన్నిధికి మేము వచ్చిన ప్రభావ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపచ్చండి మా జీవితాలు సరి చేయండి మాలో ఇంకేమైనా బలహీతలు మీకు ఆయసకరం ఉంటే వాటి నుంచి విడదాలు ఇచ్చిందని ఒప్పుకొని విడిచిపెట్టాల ప్రభావ మీకు కనికీరం పొందాలా మీ కృపలు జీవించాలి ప్రభావ యథార్థ పరిశుద్ధతో ప్రభావ నిన్ను మనిస్తూ నేను సేవించే బిడ్డ మమ్మల్ని తయారు చేయను మీ అందు వినయ వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవను చేసే తయారు చేయను మీ పరిలోకి ఒక జ్ఞానం నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ ఆర అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి అయినా పాటలదారు మహింపొందిన వాక్యంధర్ మాతో మాట్లాడినైనా మీకు పరిశుద్ధ ఆత్మ నడిపింపు మాకు అనుగరించండి మీ ఆత్మచితమని నింపి ప్రభావా ఈ మీటింగ్ లో మీరే మహింపొందమని ఏ శ్రీ పరిశుద్ధ నామం నా తండ్రి ఆ మహిమా హిమా చేదము స్కి పాత్ర నగో కృపలను తలచి అర్పించదము రాజుల రాజు నగో స్తు మహిమా చెంచెదముకి పాత్ర నకో కుమల చే అర్పించదము రాజుల రాజు నకో పాప చెంతలు పారాదులి తోమము రోజితి పాపచింతలు పారాదు ప్రీతితో మమోజితి ఖ్యాతి వీరుని కృపతల చేీతిగా స్తి చేయుదము ఖ్యాతి వీరుని కృపతల పాత్రునకు కృపలను తలచే అర్పించదము రాజుల రాజునకు కృంగిపోయిన ఆత్మలను లేవని తిత్తి విని కృప చే ఆత్మలను లేవని తిత్తి విని కృపచే నీదు జీవ కొసగే ఏసు నీతు జీవం మా కొసగే ఏసు మహిమా చలించదము స్ పాత్రులకు కృపలను తలచి అర్పించదము రాజుల రాజునకోతి మహిమా చెల్లించెదము స్త్రునకు కృపలను తలచి అర్పించదము రాజుల రాజునకో రాజుల రాజునకు రాజుల రాజునకో అలలియ అలలియా ఇప్పుడు సార్ ఇంకొక పాట పాడిస్తారు అంతలకి ప్రియుడాని ప్రేమ పాదములు చేరితే నెమ్మాది నెమ్మది అయ్యే ఆశక్తితో నిన్ను పాడిస్తూ తే ఆనందమానందమే ప్రియుడాన్ని ప్రేమ పాదములు చేరి ఆ తో నిన్ను పాడిస్తూ టించే ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆచర్యమే ఆశ్చర్యమే आराधना आराधना mm. येनुダनी प्रेम पादम चरे तम्मा दीनेम्मादिए दीन, आशक्ति तु निनु पाणि स्तुतिं जय आनंदम आनंदमे నిశక్తి కార్యముల్తలచీతల ఉల్లాస ముకుయ్యా మంచి వాడా మంచి చేయువాడా స్త్రము స్తోత్రమయ్యా మంచివాడా మా హోనతుడా ఆరాధనా రాధనా మంచివాడా మాహోనతుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడాని ప్రేమ పాదము చేరి నెమ్మాది నిమ్మాది ఏ శక్తితో నిన్ను పాడిస్తూ తే ఆనందమానందమే బలి అయినా గొర్రెగా పాప మూలన్నీటి మోసీ చీతివే పరిశుద్ధ రక్తము నా కొరకేణయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధడా ఆరాధనా ఆరాధనా ప్రియుడా ప్రేమ పాదము చేరి నెమ్మాది నెమ్మాది ఆ శక్తితో నిన్ను పాడిస్తూ తే ఆనందమానందమే నన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడవాలేనయ్యా రక్తమోచింది నా సాక్షిగా ఉండోడు నీచయం నీచయం రక్షకుడా ఆరాధనా ఆరాధనా రక్షకుడా రాధనా ఆరాధనా ప్రియురాని ప్రేమ పాదముచేరి నెమ్మాది నెమ్మాది ఆశక్తితో నిన్ను పాడిస్తూ తేద ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడిస్తూ తే ప్రార్థన చేసి చిన్నగా వాక్యం చేసుకున్నాం పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడ సర్వశక్తి సంప్రద నీకు అన్నా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకునేందుకే నీకు ఎంతో వర్ణాలేస్తాయ్యా మీ మధ్య కారణశ్రమణనైనా మీ వాక్యాన్ని ధ్యానించేలాగనా మీకు మీకు ఇచ్చిన ప్రభావ మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో అన్నాలు అర్పించుకోవడమైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా గొప్ప దేవా మీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరచండి మీకు సంపూర్ణత సారలత పరిశుద్ధి నడిపించండి నా దేవ నా తండ్రి మీకు పరిశుదాత్మాభిషేకం నడిపించిన అయినా మీ కొరకు శాసన పెట్టుకున్నైనా వాక్యం ధ్యానించబోతానుగా ప్రభావ మీకు నూతనమైన పరిశుదాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే మహిం పొందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టాం తండ్రి ఆమె పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాం దశలోనికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనంలో పౌలు తెసలోనిక సంఘానికి పత్రిక రాస్తూ వాళ్ళని వాళ్ళ విశ్వాసం విషయంలో ఏ రీతిగా ఉండాలా అనే విషయము శ్రమల కాలంలో ఎట్లా మనం ప్రభు కొరకు జీవించాలా అనే విషయము ఇక్కడ ఈ సంఘానికి చెప్పబడుతుంది అయితే మూడో అధ్యాయం మొదటి వచనంలో కాబట్టి ఇక సహింపజాలక ఏ దిన్సులో మేముంటిగా నేనను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనో కదిలింపబడుకున్నట్లు మిమ్ముని స్థిరపరచకును మీ విశ్వాసం విషయమై మిమ్ముని హెచ్చరించటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడినైన తిమోతిని పంపితిమి మేము మీ అద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసినదని మీతో ముందుగా చెప్పి తిమి అలాగే జరిగినది ఇది మీకు తెలియను అట్టి శ్రమలను అనుభవిష్టకు మనం నియమింపబడవారమని మీరు ఎరుగుతు చూడండి దశలోనిక సంఘానికి ఆయన చెప్తూ పౌలు పత్రిక రాస్తూ ఎట్లా శ్రమలను ఎదుర్కోవాలనే విషయము ఇక్కడ చెప్తున్నాడు చూడండి అంటే ఈ శ్రమల వల్ల ఎవడు కదిలింప పడుకున్నట్లు అన్నప్పుడు అంటే శ్రమల వల్ల అనేకులు కదిలింపబడతారు అనే విషయం చెప్తున్నాడు ఎందుకంటే మనం ఉంటుంది శ్రమల కాలం కాబట్టి పత్తి శ్రమలో నుంచి మనకు దేవుడు విజయం ఇస్తాడు కాబట్టి ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను నీ లోకాన్ని జయించిన కాబట్టి ప్రతిదీ మనం జయిస్తాం ఎందుకంటే శ్రమను మనకు దేవుడు మనం శ్రమను తప్పిస్తాడు మనకు శ్రమలు ఎదురైతే కానీ పత్తి శ్రమ నుంచి దేవుడు మనకు విడదలు కల్పిస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నంటే ఆయన ముందుగానే హెచ్చరించండి పౌలు ఆ దేశానికి సంఘానికి శ్రమల కాలంలో మనం ఉంటాం శ్రమలు రాబోతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా జీవించాలా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలా ఎందుకంటే కఠినమైన శ్రమలు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి పావులు హెచ్చరించండు దశలోనిక సంఘానికి అయినా కానీ వాళ్ళు అది గ్రహించలేని ఉన్నారు ఎందుకంటే వాళ్ళు విశ్వాసంలో నిలకడగా లేరేమో ఎందుకంటే శ్రమలు ఉన్నప్పుడు మన విశ్వాసం పోతూ ఉంటుంది ఒక దశలో షేక్ అయినప్పుడు మన విశ్వాసం పోతా ఉంటది అపనమ్మకం వస్తూ ఉంటది కానీ వాక్యం ఏం చెప్తుందంటే అట్లా ఉండొద్దు చెప్తుంది వాక్యం కాబట్టి ఇవన్నీ మనకు తప్పవని ఈ లోకంలో ప్రతి ఒక్కరు శ్రమ పొందాల్సిందే ఎవరైనా సరే కాబట్టి శ్రమలో కొంతమంది తప్పించుకుంటారు కొంతమంది శ్రమల్లో చెక్కబడతారు కానీ దేవుడు మనం చూపించింది ఏంటంటే పత్తి శ్రమ నుంచి మీరు తప్పించుకుంటారని ఎందుకంటే శ్రమను జయిస్తే మనం ముందుకెళ్ళిపోతాం అనేకులు శ్రమలో జయించలేక వాళ్ళు ఏం చేస్తారంటే చెక్కబడతూ ఉంటారు విశ్వాసంలో వాళ్ళు పడిపోతూ ఉంటారు బలహీనం ఉంటారు అట్లా కావద్దని ఏం చేస్తారంటే పౌలు ఆయనకు ఏదో సందేహం ఉండొచ్చు ఈ సంఘం గురించి అయితే తిమోతిని అక్కడ పంపిస్తుంది అక్కడ ఈ శ్రమ వల్ల ఎవడో కదిలింపబడినట్టు మిమ్మల్ని స్థిరపరచకును అంటే స్థిరపరచడం అంటే వీళ్ళు స్థిరంగా లేరనట్టు కాబట్టి ప్రతి శ్రమలో కూడా మనము స్థిరంగా ఉండాలా ఏ శ్రమలు సరే మరణం వచ్చినా ఏమొచ్చినా సరే మరణకరమైన శ్రమ వచ్చినా సరే మన మటుకు ఉండాలంట ఎందుకంటే ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అనేకులు అభ్యంతరపడతారు వాక్యం కాబట్టి ఒకరినొకరు అప్పగించుకుంటారు అనేకులు అభ్యంతర పడతారు దేవుని వాక్యంకి వచ్చే వారికి అభ్యంతర పడతారు ఆ వాక్యం నిమిత్తము వాళ్ళు ఓర్పు గలవై ఉండక ఆ వాక్యము నెరవేరటయానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ ఉపద్రవం తప్పించుకోవాలని వాక్యాన్ని విడిచిపెడతారు అభ్యంతరపడతారు ఏ రీతిగా ఉదాహరణకి పేతురు యష్టమైన తోటలో మన ప్రభు పట్టబడినప్పుడు ఏసు ప్రభుతో పాటు ఉన్నాడు అయితే అక్కడ చలి మంట కాసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక చిన్నది నువ్వు ఏసుతో కూడా ఉన్నవాడు కాదా అతనితో కూడా నేను చూసిన అంటే ఆయన ఎవరో నాకు తెలియదంట చూడండి ఆయన ఎవరో నాకు తెలియదంట అంటే ఏసుప్రభు పట్టబడి కానీ పౌలుకు భయం వచ్చింది నన్ను కూడా పట్టకపోతారేమో నన్ను కూడా ఆ రీతిగా చేస్తారేమో అని చెప్పి ఆయన భయపడి అసలు నేను చూడలేదు ఆయన ఎవరు నాకు తెలియదు చెప్పి అట్లా చెప్పినప్పుడు ఏం జరిగింది అక్కడ చూడండి అట్లనే ఈ చివరి కాలంలో తర్వాత పేతురు పశ్చాత్త పడిండు ఆయన ఒప్పుకోండు తర్వాత గొప్ప సేవ చేసిండు ఆయన కానీ ఒక దర్శ వచ్చే వారికి ఏమైందంటే ఏసుప్రభు ఎవరో తెలియదు అంటే ఈ శ్రమ వల్ల విశ్వాసం కూడా పోతుంది అన్నట్టు అంత అంతవరకున్న విశ్వాసము శ్రమ వచ్చేంత వరకు ఏమైందంటే ఖచ్చితంగా కంప్లీట్ గా విశ్వాసం పోతుంది కాబట్టి అట్లా పోవద్దు ఇంతకాలం మనము విశ్వాసంలో స్థిరంగా ప్రభులో బలపడి ఉన్న వాళ్ళము ఈ చివరి టైంకి వచ్చేవరికి చివరి అంచుకొచ్చే టైంకి మన విశ్వాసం పోతే మనం ప్రభుల తొలగిపోతే ఇంతకాలం పడిన ప్రయాసం మొత్తం పోయినట్టే కదా కాబట్టి అంతవరకు సహించేవాడే రక్షింపబడునని ప్రభు చెప్పిండు హెచ్చరించి కాబట్టి ఈ శ్రమ అన్నప్పుడు ఎంతో ఇప్పుడు ఎంత మన శ్రమల కాలమే కదా అందరూ శ్రమలు కానీ ఈ శ్రమంలో ఎట్లా సంఘాన్ని ఆదరించాలా ఈ సత్యం మనకు పౌలు చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఎన్నో సంఘాలు ఆయన పౌలు ఎక్కడెక్కడో వెళ్ళి సువార్త ప్రకటించుడు అయితే ఆయన అపుస్తల కార్యాలను మనం చూస్తే ఆయన ఎక్కడెక్కడైతే సంఘాలు స్థాపించిండో ఆ సంఘాలన్నిటినీ తిరిగి వాపస్ మళ్ళీ ఆయన ప్రతి సంఘాన్ని దర్శించినట్టు మనం చూస్తాం ఆ పుస్తకార్యం అంతా శిష్యులను కనుగొంటూ ఒక ఎక్కడైతే ఆయన జర్నీ స్టార్ట్ చేసిండో చివరి వరకు దేశాలన్నీ తిరిగి మళ్ళా రిటర్న్ వాపస్ మళ్ళీ అన్నిటిని దర్శించినట్టు ఈ సంఘాలు అన్నిటిని తర్వాత ఎక్కడ సంఘంలో లోపాలు ఉన్నాయో ఎక్కడ విశ్వాసంలో బలహీనం ఆ టైంలో దేవుని సేవకులను పంపిస్తున్నట్టు వాళ్ళని బలపరుస్తున్నట్టు వాళ్ళని హెచ్చరిస్తున్నట్టు ఒకవేళ తను ఎళ్ళనైపోయినా కానీ మిగతా వాళ్ళు పంపిస్తున్నట్టు మనం చూస్తాం ఇక్కడ పౌలు ముందు చెప్పిండు కానీ వెళ్ళేవాళ్ళు కానీ తిమోతిని పంపిస్తుండడు చూడండి ఆ రీతిగానే మనం చూస్తే చూడండి మనం ప్రభుల్లో ఉన్న వాళ్ళం బలపడ్డ వాళ్ళం చూడండి ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎంతో స్థాపింపబడ్డ సంఘాలు ఉన్నాయి కానీ ఈ రోజు సంఘము విశ్వాసంలో ఉందా లేకుంటే శ్రమలకు వాళ్ళు కదిలింపబడుతున్నారా ఏ రీతిగా సంఘం బలపడుతుంది బలహీనంగా ఎక్కడ ఉంది ఏ రీతిగా ఉందా అనేది దాని స్థితిగతులన్నీ చూసుకోవాలా సంఘ కాపరి కానీ ఈరోజు అట్లా లేదు ఎందుకంటే ఆదివారం చర్చకు వచ్చిన తర్వాత కాంగ్రిగేషన్ తర్వాత అక్కడ ఎక్కడ ఉండదన్నట్టు కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆత్మీయ స్థితిని గ్రహించని స్థితిలో ఉందన్నట్టు ఈ రోజు అందుకు వాళ్ళు శ్రమల గుండా పడిపోతున్నారు విశ్వాసంలో తొలగిపోతున్నారు దేవుణ్ణి విడిచిపెట్టే టైంకి అంత భయంకరం ఉందన్నట్టు చూస్తాం మనం చాలా మంది విశ్వాసం ఉండదు చివరి వరకు ముందున్న విశ్వాసము శ్రమ వచ్చే వరకు ఉండదు ఎందుకంటే శ్రమను జయించలేక ఎందుకు జయించలేరంటే మార్గం తెలియదు ఎట్లా జయించాలని కూడా తెలియాలి కదా ఎందుకంటే తెలుసుకోలేదు కాబట్టి ఆ తెలుసుకో వచ్చే టైంకి ఏమవుతుంది ఉపద్రవం అమాంతంగా పైన ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియ తెలి తెలియని స్థితి అన్నట్టు అందుకు చిక్కబడతారు అన్నట్టు అప్పుడు విశ్వాసం ఉండదు అందుకు మనం వాక్యంలో ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మనం బలపడతామో వాక్యం అనే పునాది మీద మన జీవితాలు ఎప్పుడైతే అప్పుడు మనం స్థిరంగా ఉంటాం వరద వచ్చిన తుఫాన్ వచ్చినా కానీ ఆ ఇంటి మీద కొడితే ఏమవుతుంది అది అది పునాది మీద బండ మీద ఇచ్చిన పునాది కాబట్టి అది స్థిరంగా ఉంటుంది ఇసుక మీద కట్టుకున్న జీవితాలు వరద వచ్చినప్పుడు ఏమవుతుంది మొత్తం కొట్టుకోబోద్ది ఎందుకు శ్రమలకు అనేకులు నిలబడలేరు వచ్చినప్పుడు ఎందుకు విశ్వాసం పోయి నిరుత్సాహంగా అవిశ్వాసం లాగా మాట్లాడుతూ ఉంటున్నట్టు ఒక దశ వచ్చేవారికి ఆ రీతిగా మాట్లాడినప్పుడు దేవుడు ఎంతగా ఇన్నిటోలకు మనకెంత బాధ ఉంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది అన్ని అద్భుతాలు చేసి ఎన్నో ఆశ్చర్యకారులు ప్రభువు చూసి చివరి ఆ అది సంపూర్ణ స్థితికి మనము ఆ రీతిగా పడిపోతే కష్టం కదా అందుకే ప్రభు వీళ్ళు ఎట్లాంటి ఆత్మీయ జీవితంలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే వారిలో ఏరు ఎండిపోయినప్పుడు ఏమవుతుంది కొంతకాలం నమ్ముతారంట వాక్యం నిమిత్తము ఏమైనా శ్రమ వచ్చినప్పుడు హింస వచ్చినప్పుడు ఏమైందంటే అందులో వేరు వేరు లేనంత ఏమవుతుంది కొంతకాలం నమ్మి తర్వాత విడిచిపెట్టిపోతారంట అట్లా ఉంటది కానీ మంచి నెల పడ్డ విత్తనము నూరంతలుగా ఫలిస్తాడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తా అన్నట్టు కాబట్టి ఆ విత్తనము ఎక్కడ పడాలా మంచి నెలమే పడాలా రాతి నెల పడితే కొంతకాలం ఉంటది అది తర్వాత తర్వాత ఏమవుతుంది వేరు లేనప్పుడు ఏమైతే రాయి దగ్గర వేరు మట్టి ఉండదు అది ఎప్పుడు వేడిగా ఉంటుంది అన్నట్టు కాబట్టి దానికి అంత శక్తి ఉండదు తర్వాత కొంతకాలానికి ఎండిపోతూ ఉంటుంది ఎందుకంటే రాయిల మీద ఎందుకు ఉంటది వేరు ఉండదు కదా భూములు నాటుకున్నప్పుడే ఏరు సంపూర్ణంగా అది ఎక్కడెక్కడ వెళ్ళి స్థిరంగా ఉంటది అన్నట్టు ఏరే కదా దానికి బలం చెట్టుకు బలం ఏరే వేరు ఎంత స్ట్రాంగ్ ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది కాబట్టి ఏరే సరిగా పునాది లో ఆ లోతుగా ఆ వేరు నాటుకపోతే చెట్టు నిలబడదన్నట్టు మనం కూడా అంతే కదా ప్రభులో సంపూర్ణంగా మనం నాటబడకపోతే ఎట్లా ఉన్నా కానీ అది పైన స్థిరంగా మంచిగా ఉండొచ్చు కానీ ఒక్కసారి అమావంతంగా తుఫాన్ వచ్చినప్పుడు ఏమైతుంది ఆ వేరంతా కొట్టుకో అది చెట్టు పడిపోద్ది కొన్ని చెట్లు మనం చూస్తాం ప్రకృతి సంబంధం మనం చూస్తే కొన్ని చెట్లు తుఫాన్ గాలికి మొత్తం పడిపోతాం మన చిటీలో చూస్తాం కొన్ని చెట్లు అమావంతంగా పడిపోతే గాల్లో గాలి గుట్ట పడిపోదు కొన్ని కొమ్మలు ఇరిగిపోతాయి కానీ చెట్టు పడదు కొమ్మలు ఇరిగిపోతే కానీ చెట్టు పడదు కొన్ని మొత్తం ఏరులతో సహా మొత్తం కింద చూస్తాం ఆ తీగల మీద పట్టడం అట్లా చూస్తూ ఉంటాం అన్నట్టు గాలి తుఫాన్ వచ్చినప్పుడు చూడండి కొన్ని దృఢంగా సంపూర్ణంగా ఉంటాయి అంటే కొన్ని బలంగా నాటుపోయిన ఆ వేరు ఆ గాలి వచ్చినప్పుడు కానీ ఆ చెట్టు పడిపోదు అన్నట్టు ఇది కూడా అంతే కానీ చెట్టు మటు గాలికి ఆకులు పడిపోతే కొమ్మలు ఇరిగిపోతాయి కానీ చెట్టు మటు దృఢంగా కానీ అంటే దాని అర్థమేంటి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అవి మన మనమే పడతా అయినా కానీ మనం పడిపో అన్నట్టు ఎదుర్కొంటాం తర్వాత మొక్క కొమ్మ ఎరినప్పుడు మళ్ళా చిగురిస్తూ ఆత్మీయ జీవితం కూడా అంటే వాటన్నిటి నుంచి మనం విడుదల విజయం పొందు అన్నట్టు కాబట్టి స్థిరమైన జీవితము విశ్వాసం మనలో లేకపోతే శ్రమల కాలంలో ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వలేం వింతకరమైన అవి జరుగుతూ ఉంటాయి మన కళ్ళ ముందు కదా మోసం అంతా భయంకరంగా ఉంటూ ఉంటది అయితే చివరి కాలంలో అది మనం చూస్తాము క్రూరో ముగము అద్భుతాలు చేయటము చూచక్రియలు చేయటం చూస్తూ ఉంటాం అది నిజంగా దేవుని కలిగిందని చూడండి ఆ క్రూరో ముగము అద్భుతాలు చేస్తూ ఉంటే ఆ మురుగా మీదట అవి మనుషులంతా పరిగెత్తు దానికి నమస్కారం చేసి దానికి బానిస ఉంటారు అంటే అప్పుడు ఏది సత్యం ఏది అబద్ధమైనది తెలియని స్థితిలో ఉందన్నట్టు అది మోసకరమైందనకు తెలియని స్థితిలో అంటే చివరి కాలంలో ఎందుకు ఇవన్నీ పౌలు చెప్తున్నంటే చివరి టైంకి వచ్చే వరకు అనేకులు విశ్వాసం పోతుందంట చూడండి విశ్వాసం పోతుంది అందుకు మనము మన విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచుకోవాలా మనకున్న ఇప్పుడు ఉన్న విశ్వాసం మనకు సరిపోదు ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలో మనం పోవాలా మనం పాట పాడతాం యహోవా ఎందు నమ్మికుంచేవారు నిత్యం సియోను కొండవళి ఉంటారని మనం పాట పాడుతూ ఉంటాం కానీ చూడండి కథలకు నిత్యం సియోను కొండవళి ఉంటారు ఆయందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కానీ కొండ కదులుతుందా కదలదు షేక్ కాదన్నట్టు కాబట్టి మన విశ్వాసం అంటే షేక్ కాదు కావద్దు అనేది పాట అర్థం కానీ ఒక దశ వచ్చేవారికి మన విశ్వాసం షేక్ అవుతా ఉంటుంది అంటే విశ్వాసం పౌలు అంటాడు దశలంద రాసిన పత్రికలో మీరు విశ్వాసం గల వారు లేదో పరిచయంకోమంటాడు అక్కడ చివరి వచ్చేవారికి చూడండి ఎందుకంటే విశ్వాసం ఉండదు మనుషుల్లో అనేకులకు వచ్చేవారికి అందుకు తిమోతిని పంపిస్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఈ విధానాలు ఎందుకు చెప్తున్నంటే అనేకులు విశ్వాసం సన్నగిలిపోతుంది కాబట్టి అనేకులు ప్రేమ చలారిపోతుంది ప్రభులోంచి తొలగిపోతున్నారు ఎందుకంటే శ్రమల వల్ల కాబట్టి వాళ్ళందరినీ మనం బలపరచాలా తిమోతి లాగా వెళ్ళి అనే విషయం మనకి ఇక్కడ ప్రభు జ్ఞాపం చేస్తారు ఎందుకంటే ఇవన్నీ దేవుడు మనకు ముందే చూపించండి శ్రమలు ఎట్లా వస్తాయి ఏ రీతిగా వాటిని తప్పించుకోవాలనే విధానాలు కానీ చాలా మంది తెలియదు కాబట్టి ఆ టైంకి మనం ఎట్లా దాని నుంచి విడదలు పొందాలనేది మనం అర్థం చేసుకోవాలని విషయం ఇక్కడ పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే ఈ శ్రమ వలన ఎవడను కదిలింపబడుకున్నట్లు అంటే కదిలింపబడుతున్నట్టు అనేకు షేక్ చేస్తున్న పునాదులు కూడా కదిలిపోతూ ఉంటాయి అయితే మిమ్మల్ని స్థిరపరచటకును మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించటకును అంటే మీ విశ్వాసం సరిగా ఉందా అనేది హెచ్చరించటకును అంటే ప్రతి దశలో మనం హెచ్చరించాలా అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అనేది పౌలు తిమోతిని పంపిస్తున్నారు ఆ సంఘానికి వాళ్ళు ఎట్లా చూడు అని చెప్పి ఆయనను పంపిస్తూ లెటర్ రాస్తున్నాడు అంటే ఎట్లా ఆయన చూడండి సంగం పట్ల అనే ఎంత ఎలాంటి భారంగా కలిగి ఉన్నాడు అక్కడ ఒక కాపరి ఒక దేవుని సేవకుడు సంగం పట్ల ఎలాంటి భారంగా కలిగి ఉండాలో పౌల నుంచి మనం చూడాలా అనే అనేకమైన శ్రమలు ఉన్నాయి కానీ సంఘం ఇచ్చిన చింత కూడా నాకు ఉందన్నాడు ఎన్నో ఇబ్బందులు మేము పడుతున్నాం అన్ని పడుతున్నాం కానీ సేవా విషయంలో కానీ అన్నిటికంటే ముఖ్యంగా సంఘంకి ఇచ్చిన చింత కూడా మాకు కలదు ఇది దినదినము మమ్మల్ని మమ్మల్ని వెంటాడుతుంది పౌలు అంటే అలాంటి గొప్ప సేవకుడు ఆయన తన సేవలో ఆయన ఉన్న కాలంలో అంతగా ప్రభు కొరకు ప్రాయసపడి సంఘాలని కొరకు ఎంతగా ఆయన స్థాపించిన సంఘాలు ఎట్లాగా వాళ్ళు చెదిరిపోతే ఎట్లా వాళ్ళు తొలగిపోతే వాళ్ళు ఎట్లా ఆయన మళ్ళా తిరిగి సంపూర్ణగా మార్చాలని చెప్పి ఎంతగా ప్రాయసపడుతున్నాడు ఈ రోజు చివరి కాలంలో అట్లా లేదు ఎక్కడ కానీ దేవుడు మనకిచ్చిన విధానం అనేకుని కూడా మనం వాళ్ళ విశ్వాసాన్ని కూడా మనం సంపూర్ణంగా మనం ప్రభు నడిపించే విధంగా ఉండాల ఎందుకంటే అనేక సంఘాలకు దేవుడు నడిపిస్తాడు అనేక ప్రాంతాలకు దేవుడు మనం నడిపిస్తాడు కానీ వాళ్ళు విశ్వాసం వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు అనేది ఈ ఈ యొక్క మనకు వాళ్ళు ఎందుకంటే శ్రమలో వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకునేది ఏ ఎవరు కూడా చెప్పరు ఏ సంఘాల్లో కూడా శ్రమ రాదనే చెప్తారు ఎంతకాలం వచ్చినాక దేవుడు మనం తప్పిస్తా అంటారు కానీ అది అది వచ్చినప్పుడు ఎట్లా అనేది ఈ రోజు కూడా ఎవరు కొన్ని సంఘాలు చెప్పరు భవిష్యత్ చెప్తారేమో కొన్ని సంఘాల్లో మనకు తెలియదు కానీ దేవుడు మనకు చూపించింది ఏంటంటే అనేక సంఘాలను అరీపీ స్థిరపరచాలా ఎందుకంటే వాళ్ళని సిద్ధపరచకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమల పాలయ్యి అత సాక్షులై వాళ్ళు కొంతమంది మన ప్రభు చెంత నడిపించాలా కొంతమంది గుంపు నా నుంచి బయటకు వస్తారు వాళ్ళ ద్వారా సేవ చేస్తారు చివరికి వాళ్ళు తెలుసుకుంటూ సత్యాన్ని తెలుసుకుంటారు అప్పుడు ప్రభు నమ్మి అప్పుడు వాళ్ళ జీవితాలు ప్రభువు సమర్పించుకుంటారు అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు ఎట్లా ఏందనేది కానీ శ్రమలో కూడా మనం సిద్ధపరచాలి కదా వాళ్ళని మనం శ్రమలు పొందాలా శ్రమలు పొందకుండా దేవుని మైమీ మనం ప్రవేశించాలి ఎట్టి పరిస్థితులు అనే సత్యము ఎక్కడ చెప్తున్నారు తక్కువ అన్నట్టు కానీ వాళ్ళ మన శ్రమలు కూడా సిద్ధపరచాలా ఎందుకంటే ఇక్కడ పౌలు చెప్తున్న రీతిగా ఆయన ముందే ఏం చెప్తున్న అక్కడ చూడండి ఈ శ్రమల వలన ఎవరైనా కదిలింపగినట్లు మిమ్మల్ని స్థిరపరచకును మీ విశ్వాస విషయమై హెచ్చరించటకును మన సహోదరును క్రీస్తు సువార్థ విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితుంది మేము మీ యొద్ధ ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించి ఉన్నదని మీతో ముందుగా చెప్పితుంది కదా అలాగే జరిగింది అంటే ముందే చెప్పింది దేవుడు తప్పించుకోమని కానీ ఇప్పుడు అదే జరిగిందంటాడు అంటే ఎందుకు జరిగింది అట్లా అంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు అన్నట్టు నిర్లక్ష్యంగా జీవించట వాళ్ళు ఖచ్చితంగా శ్రమలు కొతారు ఎవరన్నా కావచ్చు అందుకే మనకు దేవుడు హెచ్చరించినప్పుడు దాన్ని జాగ్రత్తగా మనము విధేయత చూపించి మనం ఎప్పుడైతే మనం దానికి విధేయత చూపిస్తామో అప్పుడు మన శ్రమలు తప్పించుకుంటాం కాబోతుంది ఉపద్రవం ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం జాగ్రత్త లేదా కాబట్టి మన జాగ్రత్త పడలే ఇల్లు ఈ సంఘం జాగ్రత్త పడలే అందుకు తిమోతిని పంపాల్సి వచ్చింది అందుకే ఒక దశలో దేవుని బిడ్డలు పంపిస్తూ ఉంటాడు ఆయన ఆయన విధానం అట్లా ఉంటుంది అన్నట్టు పాత నిబంధన కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ ప్రవక్తలను ఎందుకు దేవుడు పంపిస్తుంది ఇష్టాలు ప్రజలు పొద్దున్న లేసి పెందలకాళ్ళు లేసి ప్రవక్తలు వెళ్ళేటోళ్ళు ఆ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రవసించేటోళ్ళు దేవుడు తెచ్చిన సమాచారము ప్రవసించే కానీ ప్రవక్తలు వస్తున్నంటే ప్రజలు భయపడేటోళ్ళు సమయంలో ప్రవక్త వస్తుంటే అనేకలు భయపెట్టాలి ఆ ఊరి గమని వద్ద నుంచొని సమాధానంగా వస్తున్నావా ఎట్లా వస్తున్నామంటే ప్రవక్త ఏం మాట్లాడకుండా పోయి పోయి ఊరి మధ్యలో పోయి ప్రవేశించినట్టు దేవుని సమాచారం చెప్తున్నట్టు మనం చూస్తాం అక్కడ అందుకు భయపడుతున్నారన్నట్టు ప్రవక్తలు కానీ ఎందుకు ఆ రీతి పంపిస్తారంటే ప్రజల్ని సిద్ధపరచడానికి వాళ్ళు ఏదైనా ఉంటే దేవుడు వాళ్ళని పంపిస్తూ ఉంటాడంటే ఎందుకంటే అక్కడ యాజకులు సరిగా లేరన్నట్టు ప్రజలను సిద్ధపరిచిన యాజకులు ఏం చేశారంటే ప్రజల అందరూ వాళ్ళ కలిసిపోయారు అంటూ వాళ్ళలో కలిసిపోయి అన్నట్టు అంటే ఈ లోకంలో జీవించాడు దేవుని సేవ చేస్తాడు ఇద్దరు కలిసిపోరు అన్నట్టు యథావిధిగా జీవించిందా లేదా హెచ్కే కాలంలో చూస్తే హెచ్కే రాజైనప్పుడు కూడా బలుల అర్పలన్నీ ఆపేసేసి లేవీలంతా వాళ్ళు చేసిన చేయాల్సిన పరిచర్య విడిచిపెట్టేసి యథావిధిగా జీవిస్తా మందిరం అంతా మూసేసి క్లోజ్ చేసేసి దేవుని మందిరాన్ని మొత్తం క్లోజ్ చేసి ఈ లోకంలో జీవిస్తున్నట్టు చూస్తా ఉన్నా అక్కడ అయితే హెచ్కే తర్వాత ఏం చేసినా మనకు తెలుసు ఆ విధానం మొత్తం క్లీన్ చేస్తాడు ధర్మశాస్త్రం ఎక్కడో పడేస్తుంటారు అది తీస్తున్నప్పుడు దొరుకుతుంది అప్పుడు లేవిలు ఎక్కడెక్కడో మొత్తాన్ని జమ చేసి అందరినీ సమకూర్చి అప్పుడు వాయిద్యాలు వాయించే వాళ్ళు బలులు యాజకులు లేవీలు అందరినీ పిలిచి మొదట దేవుని సన్నిధులు ఎట్లా వాళ్ళు దేవుని పాడాలి దేవుని స్థుతించండ్రు బలు అర్పణ ఎట్లా అర్పించిండ్రో దేవునికి ఎట్లా దూపం వేసిండ్రు ఏ రీతికి చేసిండ్రో అవన్నీ తిరిగి తీసుకొచ్చింది ఆయన క్లీన్ చేసి హెచ్ ఆ బలిపీఠాలు మొత్తం పడగొట్టిండి విగ్రహాలు మొత్తం కూల్చేసిండు మొత్తం సంపూర్ణంగా నిర్మూలం చేసి పడేసిండు అన్నిటిని క్లీన్ చేసేసి అప్పుడు పసకా పండుగ ఆచరిస్తే అప్పుడు వాక్యం చెప్తుంది అక్కడ అతని కాలంలో పసకా పండుగ జరిగినట్టు ఏ రాజుల కాలంలోకి జరగలేదంట అంత ఘనంగా జరిగినట్టు మనం అక్కడ చూస్తూ ఉంటాం కానీ ఈ రోజు అట్లా లేదు చూడండి దేవుని మందిరం ఉంది కానీ దేవుని మందిరం ఈ రోజు ఎట్లా ఉంది దేవుడు లేకుండా మొత్తం క్లోజ్ చేసి పడేసిండు అంత మన హృదయాలు ముయబడ్డాయి దేవుడు లేడు అక్కడ ఆ రీతి చెప్తే కానీ ఈరోజు వాళ్ళ హృదయాలు తెరవబడాలి అవి ఓపెన్ చేయాలంటే హెచ్కే లాంటిలాడు రాజు లాంటి వాడు కావాలా కానీ హెచ్కే ఆ రాజే రాజు పని రాజు కదా యాజకుడు చేయాలదంతా కానీ రాజు తీసుకున్నంటే రాజు యాజకుడు చేయాల్సిన పని చేస్తలేడు అందుకు దేవుడు రాజును ప్రేరేపించి ఏర్పరచుకుంటూ మనం చూస్తాం ఆయన ప్రణాళికలు ఎవరైనా ఏర్పరచుకుంటాడు గాడి ద్వారా దేవుడు మాట్లాడలేదా బిలాంకి బుద్ధి చెప్పాలని అట్లనే ఏదో ఒక ద్వారా దేవుడు ఆ రీతి ఏర్పరచుకుంటూనే ఉంటాడు అన్నట్టు పాత నిబం కాల నుంచి కూడా అందుకే వాళ్ళ జీవితాన్ని ఏ రీతిగా సరిగా లేకపోతే దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు అందుకే మనం ప్రతి క్షణం వాక్యంలో జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ మనం దేవుడు ఈ రోజునతో ఏం మాట్లాడుతున్నాడు ఒకవేళ నాలుగు నా బలహీతలు అని గమనించుతూ మనం అప్పుడు ఏమైనా దేవుడు హెచ్చరించినప్పుడు ఎమ్మిటే వాక్యం బయలుపరచబడుతున్నప్పుడే మనం మన జీవితాలు మన సంపూర్ణంగా మనం సరి చేసుకుంటూ ఉంటాం ఆ రీతిగానే దేవును బిడలు కూడా ఆ రీతికి చేయాలని ఆయన బిడలు పంపిస్తూ ఉంటాయి ఈ రోజు ఎంతో మంది ఆ వాక్యాన్ని తృణీకరించటం హేళన చేయటం ఎంతో మందిని ఆ రీతి చేసిన పాత నిబంధన కాలంలో ఈ రోజు క్రొత్త నిబంధన ఈ చివరి కాలంలో కూడా చేస్తున్నారు చూడండి ఆయన హెచ్చరిస్తే ఏం చేసిన నిర్లక్ష్యం చేసిన తర్వాత ఏం చేసిన తీమోతిని పంపాల్సి చూడండి ఒక దశలో ఆయన ప్రేమా ఆ రీతి ఉంటదన్నట్టు క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నట్టు అందుకు ఎంతగా మనం చేసినా కానీ మనం ప్రేమిస్తూనే ఉంటాం అన్నట్టు ఆ రీతికి ఉండాలని చెప్తుంది అక్కడ వాక్యం కానీ ముందే చెప్పేసి నేను ఆల్రెడీ కానీ వాళ్ళ మటుకు వినలే అప్పుడు తిమోతిని పంపిస్తున్నానంట అక్కడ తర్వాత అక్కడ అలాగే జరిగినది కదా ఇది మీకు తెలియను అట్టి శ్రమలు అనుభవిస్తకు మనం నియమింపబడ్డ వారి మీరు ఎరుగుతు ఎందుచేత ఇకను సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించినేమో మా ప్రయాసం వ్యర్థమవు పోయాను అని మీ విశ్వాసము తెలుసుకున్న వాళ్ళని అతన్ని పంపితే మీ చూడండి ఏంటంట ఒకవేళ శోధకుడు మిమ్మల్ని శోధి శోధించి అంటే శోధిస్తనేమో మా ప్రయాసం వ్యర్థమైపోద్ది వాళ్ళంతా పౌలు ప్రయాసం ఆ సంఘం ఆయన ప్రయాసపడి ఎంతగానో వేదన ప్రసవించిన సంఘాన్ని చూడండి అంతే పసిపిల్ల వాళ్ళు పసిపిల్లలు దేవుని పిల్లలు దేవుని బిడ్డలైన మన పిల్లల్ని మనం ఎంతగా శ్రమలుగుండబోతుంటే మన సహిస్తమా ఆయన అంతగా ఆ సంఘాన్ని అట్లా ఆయన ఫీల్ అవుతున్న ఆ అంటే ఎంతగా ఆయన ప్రయాస పడుతున్న సంఘానికి కొరకు కాబట్టి ఈ రోజు మనం కూడా మన జీవితంలో కూడా పౌర్ లాంటి ప్రయాసం మనకు కూడా ఉండాలా ఆ రీతిలోనే మనం ప్రయాస పడుతున్నాం కదా ఈ సత్యం బయలుపరచటి ఈ లోకస్థల మనం జీవించం ఒకప్పుడు ఉంటేం అట్లా నాకెందుకు లేనట్టుగా ఉంటే ఎవరు పోతే నాకెందుకు ఎవరు ఎట్లా ఉంటే నాకెందుకు అలాంటి ఉండే మన ఒక దశలో మన జీవితాలు ఉండే ఆదివారం చచ్చికి పోతే కానీ ఎప్పుడైతే మనకు అది బయలుపరచబడిందో మనం అంతగా ప్రయాసపడి ఒక్క ఆత్మలను రక్షించాలని ఎంతగా ప్రయాసపడతా ఉంటాం కాబట్టి ఈ ప్రయాసము ప్రభు మనకి ఇచ్చింది కాబట్టి అనేకులకు కనివిప్పు కలిగించాలి మనం అనేక సంఘాలను మనం ఎందుకంటే వాళ్ళు స్థిరంగా లేరన్నట్టు వాళ్ళ విశ్వాసం పోయే అవకాశం ఉంది కదా చూడండి అందుకే అంటే కిందకు వచ్చే చూడండి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వాక్యం చూడండి ఎనిమిదో వచ్చినంలో ఏలా మీరు ప్రభునంది స్థిరముగా నిలిచితురా మేము బ్రతికినట్టే చూడండి ఇది ఎట్లా అనిపిస్తుంది వాక్యం మనకి మీరు ప్రభునంది స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే అంట అంటే ఎట్లగా సంఘాన్ని ఎట్లా పోల్చుకుంటుండ అంటే దేవుని బిడలు దేవుని సంఘం అంటే దేవుని బిడలు ఆయన సేవలు రక్షింపబడ్డ వాళ్ళ పట్ల ఆయన ప్రేమ ఎట్లా ఉంది మీరు మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే మీరు స్థిరంగా లేకపోతే మేము చచ్చినట్టే అన అంతే కదా దాని అర్థం అంటే ఎట్లాంటి సేవ సేవకులు సేవ చేసిన ఆ కాలంలో వాళ్ళ అపూస్తులు కాబట్టి ఈరోజు మనం అనేకల మంది సువార్త ప్రకటిస్తున్నాం అనేకల చోట్ల మనం వెళ్తున్నాం కదా ఎంతో మంది వాక్యాన్ని ప్రకటిస్తున్నాం ప్రభు చెంత నడిపిస్తున్నాం వాళ్ళు ప్రభులో ఉంటే మనం బ్రతికినట్టే అంటే లేకుండా వాళ్ళు అంటే ఎందుకంటే వాళ్ళు మనం ఏకాత్మ కదా వాళ్ళు కూడా మనం ఆయన శరీరంలో అవయవమే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ఒక భాగమే కదా ప్రభులు అంటే ఆయన అంతగా ప్రభులు సంపూర్ణకి ఎదిగి ఆ మాట చెప్తున్నాడు అక్కడ మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే అంట అంటే అంతగా దేవుని సేవ చేసిండే వాళ్ళ ఆ రీతిగా కాబట్టి చివరి కాలంలో మనం కూడా అదే ప్రయాసంతోనే మనం ముందు పోలం ముఖ్యమైనది ఏంటంటే అనేకులు మనం హెచ్చరించాలా శ్రమలకు వాళ్ళని సిద్ధపరచాలా శ్రమలు జయించాలా అంటే జయించడం మనం నేర్పించాలా మనం పోరాడేది ఆత్మీయ పోరాటం కదా ఇది ఆకాశ మండల సమూహంతో మనం పోరాడుతున్నాం ఆ పోరాటం అనేది దుష్టశక్తులతో పోరాటం అనేది ఈ రోజు కూడా క్రైస్తవ తెలియదు సైతన్ శక్తులతో మనం పోరాడుతాం మనం సర్వంజ కవచం ధరించుకోవాలా యుద్ధ షూర్యులుగా మనం ఉండాలా అనేది ఎక్కడ కూడా చెప్పరు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కడు ఒక సైనికుడని ఎవరు చెప్తున్నారు సంఘాల్లో కాబట్టి దేవుడు మనకు చూపిస్తున్న రీతిగా అనేక చోట్ల వెళ్ళి ఈ సత్యని మనకు చెప్తే మనుషులు కనువిప్పగలుగుతుంది అన్నట్టు వాళ్ళ మొదటి స్థితి మారుతుంది సంపూర్ణంగా ప్రభు కొరకు జీవించగలరు వాళ్ళ ఆ రీతిగా అయితే చూడండి ఆ రీతిగా హెచ్చరిస్తూ ఉంటాడు కదా నోవా కాలం నోవా కాలంలో కూడా అంతే కదా జలప్రాలయం వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ జలప్రాలయం వచ్చినప్పుడు ఏం జరిగింది నోవా పోయి వాళ్ళు చెప్పిండు వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలే చూడండి ఎంత చెప్పినా వాళ్ళు వినలే తర్వాత దేవుడు చెప్పిండు నోవా నువ్వు వెళ్ళు నువ్వు పోయి నీ ఓడలో ప్రవేశించు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి కాబట్టి మనం కూడా అంతే కదా ప్రతి దశలో ఆయన హెచ్చరిస్తుండ సేవకులు ఆ రీతిగానే చూడండి అట్లనే ఆ రీతిగా మనం చూస్తే ఏబు జీవితంలో అంతే ఈ రోజు ఒక విధానం ఏంటంటే ఆ ఎవరైనా మనల్ని హెచ్చరిస్తే మనకి ఎక్కలేని కోపం వస్తూ ఉంటుంది కదా ఎక్కలేని ఆ దేశం వస్తూ ఉంటుంది విధంగా చెప్పాలంటే ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం బయలుపరచబడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ వాక్యాన్ని స్పందించాల ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి అయితే ఇక్కడ ఏబు విషయాలు మనం చూస్తే ఏబు అంతకాలం ఆయన ఎంతకన్నా భక్తితోడు ఆయన ఏగు ఏగు ఎంతగానో భక్తి ప్రోడ్ ఆయన అయితే ఆ టైంలో వచ్చి ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ నాలుగో అధ్యాయానికి వచ్చేవారికి ఆ ఒక ఎలిఫాజు ఆయన ఒక వ్యక్తి ఉంటున్నాడు ఎవడైనా నీ సంగతి ఎత్తి నీతో మాట్లాడినాడలా నీకు వ్యసనం కలుగునా చూడండి అంటే దానికి ముందు మూడో అధ్యాయం చివరి భాగంకి వచ్చే వారికి ఏముందంటే ఆయన ఏదోదో చెప్తున్నాడు అక్కడ ఈ ఏది వచ్చని నేను బహుగా భయపడేతను అదియే నాకు సంభవించినది అని ఏబు తన గురించి తను చెప్పుకుంటూ ఉంటే చూడండి అంతగా విశ్వాసం ఉన్న ఒక దశలో మనం ఒకసారి అనుకు మనం అనుకుంటూ ఉంటాం నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అనుకుంటూ ఉంటాం ఎందుకంటే సాధారణంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఆ టైంకి వచ్చినప్పుడు ఇక్కడ మన జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఏబు అట్లా ఆ రీతిగా అయితే ఆ టైంలో దేవుడే ఎట్లా ఇక్కడ చెప్తున్నక్కడ ఆ దానికి తేమనుడని ఎలిఫాజ్ ఇలా ఉత్తరం ఇచ్చాను ఎవడైనా ఈ సంగతి నీతో ఎత్తి మాట్లాడిన వెళ్ళనీ వెస్రం గలనా ఏ సంగతి అయితే వాదింపక ఎవడ ఊరుకున్నాడు చూడండి నువ్వు అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు బలహీనలైన చేతులు నీ నోట నీ నోటి మాటలు త్రుట్టిలో వారిని ఆదుకుని ఉండెను కృంగిరిపోయిన వారిని మోకాళ్ళ గల వారిని బలపరిచితివి అంటే అంటే ఆయన ఒక దసరా ఆయనకు బాధపడతా ఉంటే ఈ ఎలిఫాజ్ అనే వ్యక్తి వచ్చి చెప్తున్నాడు నువ్వు అనేకులు నువ్వు ఒక దశలో నువ్వు బలపరిచిన వాళ్ళు కదా నువ్వు ఎంతోమందిని నువ్వు బాగు చేసిన ఎంతోమందికి మంచి ఉపాధి నువ్వు కల్పించిన నువ్వు మంచిగా చేసినావు పడిపోయిన వాళ్ళు కుంగిపోయిన వాళ్ళు అందరినీ చేసినావు కదా ఎందుకు నువ్వు అంతగా అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎలిఫాజు చెప్తున్నాడు ఎలిఫాజ్తో దేవుడు బలికిస్తున్నావు ఒక విధంగా చెప్పాలంటే ఆయన చెప్తున్నా అంటే ఒక దశలో మనకి నేను చాలా జాగ్రత్త గమనించింది ఏంటంటే ఒక దశలో మాట్లాడుతూ ఉంటే ద్వారా దేవుడు ఏం చెప్తారంటే చెప్తుండడు అంటే అన్నట్టు ఎందుకంటే నువ్వు మాట్లాడే కరెక్ట్ కాదు అంటే అంటే ఆయన స్థితిని జ్ఞాపకం చేస్తుంది ఎలిఫో ఆ రీతిగా చూడండి అయితే అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగా నువ్వు దుఃఖాకాంతుడు అయితేవి అది నీకు తగలగా నువ్వు కలవరపడుచున్నావు నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు కదా అనేకులకు బుద్ధి నేర్పిన వాళ్ళు అంటే ఒక విషయంగా అర్థం చేసుకుంటే మనం ఎన్నో వాక్యాలు మనం ప్రకటించిన వాళ్ళం కదా మన మనం సేవలో చూస్తే ఎంతో మంది దేవుడు వాక్యాన్ని స్పందించిన వాళ్ళు ఎంతో మంది వాక్యాన్ని స్పందించి బ్రదర్ ఈ రోజు ఈ వాక్యం ప్రకారంగా నా జీవితాన్ని మార్చుకున్నా ఇక్కడ నుంచి ఆ నేను దేవుని సేవ చేస్తా లాస్ట్ టైము ఒకసారి ఒంగోలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది సెమీ క్రిస్టమస్ అని నాకు తెలియదు ఆ రోజు పిలిచిండు మీటింగ్ అని ఆ రోజు యేసు ప్రభు పుట్టుక ఆయన ఎందుకు పుట్టిండు కాబట్టి ఆయన పుట్టుక దేనికి సంబంధించింది కాబట్టి దేవుడు నిన్న ఎందుకు ఈ లోకంలో దేవుడు పుట్టిండు అంటే ఆయన పుట్టుక నీ పుట్టుక ఏమన్నా వ్యత్యాసం ఉందా ఏమన్నా కనెక్షన్ ఉందా ఎట్లా అర్థం చేసుకోవాలా ఆయన ఏ రీతిగా దాన్ని నెరవేర్చుకుని నువ్వు ఎట్లా వాక్యం బయలుపరిచేవాడు నాకు ఎన్నో విషయాలు ఎక్కడ మొత్తం హెడ్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎంతో ఎన్ని రకాల డినామినేషన్ మొత్తం పదిహేను ఇరవై మంది పార్సల్స్ ఇచ్చిన ఆ స్టేజ్ మీదకి అంత పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు నేను నాకు మెయిన్ మెసేజ్ నాకే ఇచ్చిండు అంతమంది స్టేజ్ మీద కూర్చొని నేను చెప్తే నాకు అంత భయం ఆ ఎంతో మంది పబ్లిక్ చాలా మంది ఉన్నారు అక్కడ స్టేజ్ మీద ఉన్నారు ఏం చెప్పాలా కానీ ప్రార్థన చేసుకున్నా అన్నకు ఫోన్ చేసిన అన్న చాలా చాలా అంటే ధైర్యంగా వాక్యం చెప్పుగారు ధైర్యం చెప్పుగారు అని చెప్పాను సరే అని చెప్పి ఇంకా ఆనెక్కి స్టేజ్ మీద ఎక్కి వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత చాలా మంది ముగ్గురు పాస్టర్స్ స్పందించారు ఇంక మిగతా వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు ముగ్గురే నా దగ్గరికి వచ్చి మాట్లాడిండ్రు తర్వాత అంత వాక్యం అంత అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ వచ్చి అన్న మీరు ఈ రోజు దేవుడు నాతో మాట్లాడినన్నా ఈ వాక్యం మీ వాక్యం ప్రకారం నేను ఉంటానన్నా దేవుని సేవ చేస్తారా నాకు ఎన్నో సమస్య ఆశ ఉన్న నేను మందిరంలో ఉండి ఈ రీతిగా ఉన్నానన్నా కానీ దేవుని సేవ ఎట్లా చేయాలని ఎట్లా నేను సేవ చేయాలనేది ఈ రోజు మీరు వాక్యంద్ర దేవునితో మాట్లాడినా నేను సేవ చేస్తాన్నా నా గురించి ప్రార్థన చేయని చెప్పి స్టేజ్ వెనక్కి నేను కూర్చొని మాట్లాడుతుంటే ఆ సిస్టర్ వచ్చి నాకు చెప్పింటే నేను ప్రార్థన చేసిన ఏమిటా పాస్టర్ కూడా ఇచ్చేసింది ఆయన చూడండి దేవుడు అట్లా గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా చేసినట్లా అన్ని ఎంతో మంది మార్పు చెందిండ్రు కదా మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసిండు అయితే ఒక విధంగా మనం చూసి ఆశ్చర్యంగా ఏంటంటే అలాంటి సమస్యలు శ్రమలు నువ్వు చెప్పితే ఆ శ్రమ నుంచి వాళ్ళు విడుదల నువ్వు చెప్పిన వాక్యము ఆ క్షణం దేవుడినితో మాట్లాడినప్పుడు ఆ శ్రమల నుంచి నువ్వు విడుదల మనుషులు విడుదల పొందుతున్న వాక్యాన్ని స్పందించి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు నీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నా వాళ్ళు ఆ వాక్యాన్ని స్వీకరించి మేలు పొందుకొని విజయం పొందుకొని సాక్ష్యాలు చెప్తున్నారు కానీ అలాంటి శ్రమలకు శ్రమలు మన జీవితంలో వస్తే మనం ఎందుకు అట్లా రియాక్ట్ కాము అనేది ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ లో అంటే ఇక్కడ కూడా అంతే కదా ఆయన చెప్తుండ అక్కడ ఆ ఎలిసోజ్ అనేవాడు చెప్తుండొచ్చి ఏగు చెప్తుండక్కడ కానీ ఏగు ముంగట అతను చిన్నవాడు కానీ ఆయన చెప్తుండే అది నువ్వు ఎంత గొప్ప భక్తి కోడైనా కావచ్చు ఎంత ఎంతగా వాక్యమైనా బోధించవచ్చు మనం ఒక దశలో ఒక దశలో మనం కూడా అట్లాంటి ఆ రీతిగా మనం ఉంటే ఎవరొకరు దేవుడు వాళ్ళ ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు ఇక్కడ అదే జరుగుతుంది ఇక్కడ ఆ టైంకి మనుషులు స్పందిస్తారా అనేది ఆశ్చర్యం ఉన్నట్టు నువ్వేంది నాకు చెప్పేది కాదు కదా ఇక్కడ అదే అంటాడు ఇక్కడ నీకు నీకు వ్యసనం పుడుతుందా అని చెప్పంటాడు కాబట్టి మనుషులకు వ్యసనం పుడుతుండేది ఒక దేశంలో కానీ అది రావద్దు మనలో అది మనం ఎప్పుడు కూడా మనం ముందుకు పోలేమన్నట్టు అయితే నీ భక్తి నీకు పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీకు నిరక్షణకు ఆధారం కాదా జ్ఞాపకం చేసుకున్నము నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించిందా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలైంద్రా నేను చూసేంత వరకు అక్రమము దున్ని కీడును విత్తు వాడతా దాని పంటనే కోదురు చూడండి అంటే ఎంతో మంది నువ్వు మంచిగా చేసినావు కదా ఇప్పుడు నీ నీ నీ యొక్క భక్తి నీకు ధైర్యం గుర్తించదా అది మనం మనం వేసుకోవాలి ప్రశ్న అట్లా అంటే ఈ శ్రమల కాలంలో మనం పోతున్నప్పుడు దేవుడు ముందే చెప్పిండి శ్రమ వస్తుందని కానీ చెప్పకుండా వస్తే ఆయన తప్పు పెట్టాలి ప్రభు నువ్వు నాకు చెప్పలేదు ప్రభు అని వస్తుందని దేవుడు ముందే చెప్పినప్పుడు శ్రమలు ఈ రీతిగా ఉంటాయి మన జాగ్రత్తగా ఉండాలా మన మన మన కుటుంబాల్లో మన మన పిల్లలందరినీ మన ఆరోగ్యాలు అన్ని జాగ్రత్త కాపాడుకోవాలని ఆయన ముందే హెచ్చరించి చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడకపోతే ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది పరిస్థితి దేవుని బలయం చేయడానికి వీలేదు కదా అప్పుడు ఈ యోగు చేస్తున్న ఒక విధంగా అక్కడ చెప్పాలంటే కానీ ఆ రీతిగా హెచ్చరిస్తున్నప్పుడు అతనికి అప్పుడు అర్థమైందన్నట్టు అంటే ఒక మనకు కూడా అర్థమవుతుంటది కదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఇంతకాలం ఏం భక్తి చేసినవు ఒక ఆమంటుంది ఇక నేను నాకు నాకు జీవితం మీద ఆశ లేదు ఇక నేను ఉన్నని ఉంటానో పోతానో నాకు తెలియదు నేనైతే వచ్చేసిన ఉంటే ఉంటా పోతే పోతా ఈ బాధ నేను ఏదేదో చెప్తా అట్లా ఆ రీతిగా నేను రక్షింపబడ్డ వాళ్ళు జీవిత నోటి మాట ద్వారా ఏది చెప్తే అది అది అది నెరవేరుతుంది ఖచ్చితంగా ఎందుకంటే జీవం మరణంలో నాలక వర్షం వాక్యం చెప్తుంది కాబట్టి మీరు అట్లా అనొద్దు మీరు అట్లా అనౌద్దేశిస్తారు మన నోటితో ఏం మాట్లాడితే అది జరుగుతుంది రక్షింపబడవాళ్ళ గురించి ముఖ్యంగా కాబట్టి మన తనొద్దు నేను చావను నేను సజీవుని దేవుని కార్యలు వివరిస్తానట్టు దావిరాజ్ అట్లా మనం సజీవుగా ధైర్యం ఉండాలా నీకు అంత ధైర్యం లేదా అంటే ఎంతకాలము నీ విశ్వాసం ఏమైపోయినట్టు చూడండి ఈ చివరి కాలంలో అలాంటి శ్రమ వచ్చినప్పుడు నీ విశ్వాసం ఏమైపోతున్నట్టు అట్లా మనం అర్థం చేసుకుంటే మన విశ్వాసం అట్లా పోల్చుకోగలం అట్లా అట్లా పోల్చుకుంటే మన విశ్వాసం కరెక్ట్ గా బ్యాలెన్స్ ఉందా అది అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా అయితే ఆయన ఆ రీతి ఉన్నాడు అయితే ఇంకొక విధంగా ఇక్కడ ఎవరు చెప్తున్నా కూడా ఒక దశలో ఆ పేతురు జీవితంలో కూడా అట్లనే జరిగింది కదా కాబట్టి ఆ రీతి ఇప్పుడు మనం చూసిన విధంగా ఏబు జీవితంలో అట్లా జరిగింది అయితే ఆ ఏబు హెచ్చరించి ఏబు ఏబు జీవితంలో ఆయన హెచ్చరిస్తున్నాడు ఆ రీతిగా కానీ ఇక్కడ మనం చూస్తే హెచ్కే రాజు ఒక మరణకరమైన రోగం అనారోగ్యం వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ఇక్కడ రాసింది మనకి ఇక్కడ ఎస్య ప్రవక్త పోయి అక్కడ పోయి ఆయన ప్రవచించినట్టు మనం చూస్తూ ఉంటాం కదా అక్కడ చూస్తూ ఉంటాం ఏం చెప్తాం అక్కడ అంటే నీ నువ్వు నువ్వు చనిపోబోతున్నావు నీ ఇల్లు నువ్వు చక్క ఈ రాత్రి నువ్వు చావబోతున్నావు నీ ఇల్లు నువ్వు చక్క చెప్పినప్పుడు ఏం జరిగింది అక్కడ అప్పుడు హెచ్కే రాజు ఏం చేసిండు పోయిండు ఆయన అటు బోంగని తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తే ఏడ్చిండు రవ్వ నేను ఎదట ఎలాంటి యదార్థవంతుడుగా యదార్థంగా ఎట్లా జీవించినను ఏ రీతిగా నేను ప్రవర్తిస్తాను నీకు తెలియదా ఒకసారి జ్ఞాపకం చేసుకోపు రావ్వా అని ఆయన కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసిండు చూడండి దైవ జీవుడైన ప్రవక్త ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు నీ జీతంలో చక్క ప్రవక్త మాటకి స్పందించి అతను ఏం చేసిండు దేవునికి ప్రార్థించిండు నేను ఎట్లా ఉన్నాను ప్రవ్వ ఎట్లా జీవించను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోపరావ్వా అని ఆయన ధైర్యంగా ప్రార్థన చేస్తే మళ్ళా ప్రవక్త వెనక్కి వచ్చి రేపు మూడు నువ్వు ఏం చేస్తావు ఆ దేవుని మందిరానికి ఎక్కువపోతావు దేవుని నువ్వు ఆరాధిస్తావు స్థుతిస్తావు అని చెప్పి ఆయన ఒక సూచన చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు ఎమ్మిటే ఆయన స్వస్థత పొందినట్టు మనం చూస్తాం పదిహేను సంవత్సరాలకు ఆవిష్య దేవుడు ఇచ్చిండు చూడండి అంటే ఇక్కడ మనం జాగ్రత్త పరిశీలిస్తే అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపష్టానికి తిమోతిని పంపించండి పౌలు అంటే ఒక దశలో దేవుని సేవకులు పంపిస్తాడు ఆయన బిడల దగ్గర కంటే వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి హెచ్చరించడానికి పంపిస్తూ ఉంటూ ఆ టైంలో నువ్వు దాన్ని స్వీకరిస్తే నువ్వు దాని నుంచి విడదలు పొందుతాం లేకు దాన్ని వ్యతిరేకిస్తే నీకు నీ జీవితం అట్లనే ఉంటుంది శ్రమల కావాల్సిందే ఆ వాక్యానికి విధేయత చూపించకపోతే కానీ అక్కడ వాళ్ళు ఏం చేసింది చూడండి పౌరు తిమోతిని పంపిస్తే వాళ్ళని స్థిరపచ్చిండి అక్కడ ఆ రీతిగానే ఇక్కడ మనం చూస్తే ఏషియా ప్రవక్త దావిదు హెచ్కే రాజు దగ్గర పంపించినప్పుడు ఆయన ఏం చేసిండో ప్రార్థన చేసిండు ఏబు దగ్గర కూడా ఆయన పంపించిండు కానీ ఒక దశలో ఎట్లుంటుందంటే మనం శ్రమల పోతా ఉంటే కొంతమంది హేళం చేస్తూ ఉంటారు అలాంటి టైప్ కూడా ఉందన్నట్టు చూడండి అట్లా కూడా ఉంటారు కానీ ఏ రీతిలో అయితేనే ఉంది నువ్వు మటుకు శ్రమల పోతున్నా కానీ వాటి విజయం పొందాలా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఎందుకంటే దేవుడు ఎవరి మాట్లాడొచ్చు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం దానికి స్పందించాలన్నట్టు విధేత చూపిస్తేనే మనం దాని నుంచి వడాలి గలం లేకుంటే లేదు హెచ్కే కూడా అక్కడ స్పందించిండు తర్వాత ప్రార్థన చేసిండు అయినా కానీ ఆయన ఎంత యథార్థంగా ప్రార్థిస్తే దేవుడు విజయం ఇచ్చిండు అలాంటి యథార్థమైన ప్రార్థన మనకుందా ఈ రోజు అనేది మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే ఈ చివరి కాలంలో ఆయన ధైర్యంగా చెప్తుంది ఎట్లా నేను ప్రవర్తించాను తెలుసుకోవాలంటే ఆయన ఎట్లా ప్రవర్తించండి చెప్పండి మందిరాన్ని క్లీన్ చేసేసింది ఆయన విగ్రహార్థను తీసేసిండు తర్వాత ఆ మందిరంలో ఉన్న విగ్రహాలన్నిటి మొత్తం పగలగొట్టేసి కాల్చి పడేసిండు మొత్తం ఎరిసెలే మొత్తం క్లీన్ చేసి పడేసింది ఆయన అంత యాజకులను ఏర్పరిచిండు బలులారిన స్టార్ట్ అయిపోయింది పస్కా పండుగ చేసిండు అంత ఘనంగా దేవుని కొరకు పరిచర్ చేసింది ఆయన యథార్థంగా ఆయన అక్కడ వాక్యమా రీతిగా అతని దినముల్లో జరిగినట్టు పస్కా పండుగ ఏ రాజు కాలంలో కూడా ఎక్కడ కూడా జరగలేదంట అంత ఘనంగా ప్రభుత్వ యథార్థ హృదయం కలిగి జీవించిన వ్యక్తి అలాంటి అనారోగ్యం వస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అనేది మనం అర్థం చేసుకోవాలా అలాంటి భక్తి మనకు ఉందా ఇరవచ్చు అలాంటి భక్తి మనకుంటే దేవుడు అక్కడ ఇచ్చికేకి పదిహేను సంవత్సరాలు ఆవశిచ్చిండు సరే అలాంటి భక్తి లేకపోయినా కూడా దేవుడు ఆవశిస్తాడు ఎందుకంటే నీకు అవకాశం ఇస్తుంది అన్నట్టు అంటే ఈ చివరి కాలంలో మనుషుల విశ్వాసం ఎట్లా ఇటు పోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మనం ఆ రీతి ప్రతి దశలో మన విశ్వాసమే సరిగి లేకపోతే ఎదుటి విశ్వాసాన్ని మనం ఎట్లా మనం బలపరచగలం అది మనం అర్థం చేసుకోవాలా అందుకే మన విశ్వాసాన్ని మనం సంపూర్ణంగా మనం బలపడాలా అందుకే శిష్యుడి కూడా అంటారు ప్రవ్వా ఆవగంత విశ్వాసం మాకు ఏమని కాబట్టి మా విశ్వాసాన్ని వృద్ధి చేయమండి అపూస్తులందరూ అడిగిన ప్రభు దగ్గర మాకు కూడా విశ్వాసం మా వృద్ధి చేయ ప్రభు అంటే ఆయన చేసిండు ఆ కాబట్టి మనకి ఎంతో విశ్వాసం అవసరం ఇప్పుడు మనకు వంతుంది శ్రమల కాలం చీకటి కాలం భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎవరు కూడా కదిలింపబడద్దు కదిలింపబడతారని వాక్యం కాబట్టి మనం స్థిరంగా దేవుని వాక్యంలో బలపడాలా సంపూర్ణంగా మనం ఆయన జీవించి అనేకులు మనం స్థిరపరచాలా మన శ్రమలుగున్న దేవుడు ఎందుకు తెప్పించిండు ఈ శ్రమలో ఎందుకు వాటి మనకు దేవుడు ప్రతి దశలో అడుగు అడుగు ఎందుకు మనకు విడద కల్పిస్తున్నాడు శ్రమ నుంచి తిట్ట కల్పిస్తున్నాడు అంటే అంటే గొప్ప జన సమూహం అందరినీ మనం స్థిరపరచాలని వాళ్ళందరిని ఆ సంఘాన్ని దేవుని సంఘాన్ని మనం సిద్ధపరచాలా ఆయన రాకడుకు అందరినీ సిద్ధపరచాలా అనేకుని సిద్ధపరిచి ఇంత గొప్ప జన సమూహాన్ని ఆయన సన్నిధులకు మనం తీసుకొని పోవాలా ఆయన మహిమను తీసుకొని పోవాలా అని దేవుని బిడలి ఆయన మహిమ కదా భూరాజులందరూ ఆయన మహిమను తీసుకొని మందిరం లోపల పోతారంట అలాంటి సేవా పరిచయ దేవుడు మనకు అందరికి ఇచ్చిండు ఎందుకంటే మనం ఉంటుంది భయంకరమైన శ్రమల కాలం మృగాలు మనం చూస్తున్న మృగాలకు సంబంధించిన బోధలు ఇవన్నీ జరగబోతున్నాయి కదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడో కాబట్టి ఇచ్చే మనం ఈ సత్యం తెచ్చుకున్న మనమంతా జాగ్రత్తగా జీవిస్తూ ఆ గొప్ప జన సమలు ఈ సత్యాన్ని వాళ్ళకి తెలియపరిచి అనేకులు ప్రభుత్వం మనం నడిపించాలా ఎందుకంటే ఎవరు కూడా కదిలింపబడద్దు ఈ శ్రమంలో కాబట్టి మనం ఏదో మన భక్తి మనల్ని కాపాడదా ఏబు ఏబు ఒక అనిడు ఒక స్నేహితుడు వచ్చి ఏబును ఎంత గొప్ప వ్యక్తి ఏబు ఎంత యథార్థం గలవాడు దేవుడు సర్టిఫికేట్ ఇచ్చిండు ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు అని ఇతని వంటి వాడు అన్నాడు కానీ ఒక దశకు వచ్చే వరకు ఏమైందంటే ఆయన భక్తి సన్నగిలినట్టు మనం చూస్తాం ఆయన అట్లా ఏది రావాలని అనుకో ఏది వస్తుందని అనుకున్నా అదే వచ్చింది అన్నాడు కానీ దేవుడు చెప్పిండు కదా నీకు ముందు వస్తుంది మరి నువ్వు ఎందుకు అన్నావు అట్ అంటే ఆయన చెప్పిండు వస్తుందని కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకంటే ఆయన చెప్పినప్పుడు నేను అవిధేత చూపించాను కాబట్టి నాకు ఇది వచ్చింది అంటే అప్పుడు దేవుడు ఏం చేయనప్పుడు నీకు జ్ఞానం రావాలంటే మనం ఏం చేయాలి ఒక ఆయన లేపుతున్నాడు వెళ్ళిపోయిన లేపుతున్నాడు అన్నట్టు చెప్పిస్తున్నానికి నీకు వ్యసనం వస్తుందంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఆయన చెప్పాల్సి వస్తుందనట్టు అంటే ఒక దశలో అట్లా మన వినకపోతే దేవుడు రెండోసారు ఒకసారి రెండు సార్లు మాట్లాడతాడు వాక్యం ఏ దేవుడు ఒక మారు పలుకునో కూడా పలుకుని కానీ అది మనుషులు లక్ష్య అంటే మనుషులు అట్లా ఉండరు అన్నట్టు కాబట్టి మనం అట్లా ఉండకుండా ఆయన ముందే చెప్పిండు మనకు సమస్తము ముందే తెలియపచ్చి ఇదిగో సంభవింపకబో మునిపే మీకు ముందే చెప్తున్నాను అన్నాడు ఆల్రెడీ చెప్పిండు మన ప్రభు మనకి కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలా అనేకులు ప్రభు చెందు నడిపిస్తూ మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా భయంకరమైన శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో మనం కదిలింపబడద్దు శ్రమలు వస్తాయి కానీ మనం పడిపోకుండా స్థిరంగా ప్రభుత్వం నిలబట్టి అనేకులు ప్రభువు ఎదుగుతూ నిలబెట్టాలి మనం ఆ రీతిగా ప్రభు మన నడిపించాలని మనం ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రవ్వ పరిశుద్ధురా గొప్ప దేవ కృపా మేడానికి ఎంతో వర్గాలు ఇస్తాయా గొప్ప దేవుడు ప్రవ్వ నా దేవ నా నైనా ఈ శ్రమల్లో ఎవడో కదిలింపబడినట్లు ప్రవా మిమ్మల్ని స్థిరపరుషకు బాలపరుషకు తిమోతిని పంపిస్తున్నారు ప్రభావా కాబట్టి నేన ఈ చివరి కాలంలో తిమోతి ఈ రోజు లేడు ప్రవ కాబట్టి పౌలు కాలంలో తిమోతిని పంపించిన సంఘానికి ఈ చివరి కాలంలో ప్రవాళ్ళు ఎవరు లేడు ప్రభావ మేమున్నాం ప్రభావా క్రైస్తవ సంఘాన్ని మేము స్థిరపరచాలా ప్రవ వాళ్ళ విశ్వాసాన్ని మేము పెంపొందించాలా ప్రవ రెట్టింపు చేసుకోలేగన అనేకులు శ్రమలకు మేము సిద్ధపరచాలా ప్రభావ శ్రమలను జయించేలాగా వాళ్ళని తయారు కావాలా ప్రభావ ఎందుకంటే శ్రమలు చూసి భయపడిపోతున్నది ఈ రోజునైనా మనుషుల శ్రమలు చూసి ప్రభా విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభావా శ్రమలు చూసి ప్రవ ఈ కష్టాలు బలలేక ఈ ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఎంతో మంది ప్రభ మీకు దూరమై ప్రభా ఈ లోకస్థల జీవిస్తున్నారు ప్రభా అది కాదు ప్రభా క్రైస్తవ జీవితం ప్రతి ఒక్కరు శ్రమలుగుండవాలా శ్రమలను సహించాలి అప్పుడే పర్లోక రాజ్యం వాక్యం చెప్తుంది ఆ వాక్యం ఎవరు కూడా ప్రభా చెప్పి సంఘాన్ని స్థిరపరచలేదు ప్రభా శ్రమలకు సిద్ధపరచలేదు సంఘాన్ని జయించే ఒక సైన్యం పోరాటం అనేది పోరాటానికి సిద్ధపరచలేదు ఎవరు కూడా సంఘాలని కాబట్టి నేను మాకు బయలుపరిచినట్టు ఈ సత్యాన్ని ప్రవ మ మేము అనేకులను ఆ రీట్లు మేము తరిపి ఇవాళ ప్రభా ఒక సైనికుల్లాగా తయారు చేయాలా ఓ ప్రభావ శత్రు సమూహం నిధం చేసే శివులు లాగా వాళ్ళు మేము తయారు గొప్ప శిష్యుల్లాగా తయారు చేయాలా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు నమ్మిన వాళ్ళని శిష్యులు చేయమన్నారు ప్రభావ ఈ రోజు క్రైస్తవ సంఘం చేస్తే లేదు ఎవరో గొప్ప ఎక్కడెక్కడ కొంత చిన్న గుంపు అరయితే శిష్యులు చేస్తుంది కానీ మిగతా అట్లనే ఉంది ప్రభావ అందుకు వాళ్ళు ఏం తెలియని స్థితిలో ఉన్నారు రాష్ట్రాల్లో సైతం ప్రభావ శమల పోక తప్పలేదు అయినా వాళ్ళు వాళ్ళు పడిపోయి ప్రభావ వాళ్ళే స్థిరమైన నిలబడలేకపోతే సంఘం పరిస్థితి ఏమైతుంది ప్రవ్వ కానీ పౌలది గమనించి ఆయన తిమోతిని పంపించిండు కాబట్టి ఈ రోజు అది లేదు ప్రవ్వ కాబట్టి పాస్టే చెప్పాలా అండ్ వాళ్ళే వినాలా ఎవరు తయారు చేస్తలేరు కానీ అది మరుగుపరచబడిపోయింది కాబట్టి నైనా ఓ ప్రవ్వ అనేకులు కనువిపు కలిగించాలా ప్రభావ ఈ సత్యాన్ని మేము ఎలుగెత్తి చెప్పాలా అనేకులు మీ వాక్యంతో ఆకర్షింపబడాలా మెలికిసేదే క్రమంలో మేము మనుషులను తీసుకొని రావాలా ప్రవ్వ ఆ యాజకత్వంలో మీరు మాకు మీకు మరణం ద్వారా ఆ సత్యాన్ని ప్రభ మేము చూపించాలా బహాటంగా అనేకులకి నైనా ప్రతి సంఘంలో ఓ ప్రవ అనేకులు మీరు రెచ్చగొట్టాల ప్రభావ ఆత్మలో తీవ్రత వాళ్ళ తీసుకొని రావాల ప్రభావ అనేకులు మేము పురిగొల్పాల ప్రభావ ఆత్మలో ప్రేరేప ప్రేరేపంపబడాలి అనేకులు మీ తట్టు అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించిన ఈ శ్రమంలో ప్రభావ మేము జాగ్రత్తగా మేము జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా అభ్యంతరం మేము పడుకున్న దేని విషయంలో కానీ ప్రవ్వ స్థిరంగా విశ్వాసం మేము మీరే మా గురి ప్రవ్వ నైనా మాకు రెక్కలు ఇస్తన్నారు శ్రమను తప్పించుకోవడానికి కాబట్టి నైనా ఇంతవరకు ప్రభావ మీరు మమ్మల్ని ప్రతి శ్రమ మీరు మమ్మల్ని కాపాడనారు నాయన మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రించినైనా గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు అర్పించుకొని మీకు అగ్ని కంచె మా చుట్టు వేసినానైనా గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు వేసాయా గొప్ప జన సమూహం మీ సిద్ధపరచాలా ప్రవ్వ ఇంకా ఇంత శ్రమల కాలంలో మేము ఉంటున్నాం నైనా మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు నిలబెట్టండి అనేకులు మీరు సిద్ధపరచాలా మీరు ఆకడుకునైనా మేము సిద్ధపడాలా అనేకులు సేవ జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించండి ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్శిస్తలు అందరూ మీరు ఆశ్రవదించండి నూతనంగా అభిషేకిం మీ కొరకు పెట్టుకొని ఇంకా ఎంతోమంది ప్రవ్వ ఈ ఆరాధన పాల్గొనే కుటుంబాలు కూడా మీరు దీవించండి మీ వాక్యంలో సంపూర్ణంగా బలపడి మీ కొరకు జీవించేలాగానే సాయపడనైనా మీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి పరిశుద్ధంగా యనార్థంగా మేము జీవించలాగా మీ ప్రీతికరమైన సేవ మేము చేయాలా ముఖ్యమైన ప్రార్థన జీవితం ఎక్కువ గడపాలా వాక్యంలో బలపడాలా ప్రవ్వ నైనా ఉపాస ప్రార్థనలు మేము చేయాలా ప్రభావ ఐక్యమైన విచారాలతో మేము కొట్టుకోపోతాం ఇలోకమైన పనులు మేము కొట్టుకోపోతాం ప్రభావ నేను క్షమించనైనా ఓ ప్రభావటన్నిటి మేము షేధించుకు మేము ముందుకు పోవాలా ప్రభ నైనా మీ వాక్యంలో లేకపోతే మా ప్రభావ బలము లేదు పునాదిని లేకపోతే మేము పడిపోతాం ప్రభావ మీ వాక్యమే మా పునాది మీ వాక్యం మేము బలపడాలా అనేకులు బలపరచాలా అలాంటి సేవలోకి మమ్మల్ని అందరినీ నడిపించి మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు బంధనైనా కాల్చు కాపాడేందుకు మీకు ఎంతో బంధనైనా మీరే తిరుగు మాకు సాహిత్యంగా ఉండరు ప్రభు మీరు ఎక్కడ ఉండాలంటే కాని గారి ప్రభు మీరు మా హోళంగానే ఉండాలి అయినా కాబట్టి మేము ఎక్కడ దక్కుతండి ప్రభు మిమ్మల్ని అటువంటి ధ్యానం ఇచ్చేందుకు మీకు ఎంతో బంధనాలు ప్రభు భయం సరైన కాలంలో ఉంటుండ్రి మతపరమైన జీవితం ఎంత దిష్టి మీ సైతంగా నడిపించాలి మీ చేతిలో నడిపించాలన్న ప్రయాసం మేము ఉంటుండగా మీరే మాకు సహాయపడి తండ్రి దూతలకు ఆదించండి అగ్ని తగ్చండి ప్రతి చేపటి దునాత్మ శక్తుల నిరసన బంధించండి ప్రభావ మేము ఎక్కడ సమాధానం కలగాలి ఎక్కడ అడుగు పెడితే అక్కడ దుష్ట శక్తులు పారిపోవాలి రక్షణ కావాలా స్వసర పనుకోవాల ప్రభావతలు చూడాల ప్రభావ అటువంటి కృప భాగ్యను అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నావునైనా అవును ప్రభావం భయం అంటేనే అవిశ్వాసం కాబట్టి నేను అవి శ్వాసాన్ని శ్వాసపరచడం మనం ప్రార్థిస్తున్నామని మాకు ధైర్యమైన గురించి మీరున్న ప్రతి క్షణం మాకు తోడు అన్న విషయాన్ని గ్రహించగలను పట్టు నడిపిస్తున్నాను సత్యాన్ని గ్రహించగలను సహాయపడండి తను సాయంత్ర సేవల సృష్టి ఇంటికి చేర్చండి అనేకమైన పనులంగా ఘన విజయవాడ గురించి మీ కొరకు సాక్షి పెట్టుకోవాలి ఈ శ్రీ క్రీస్తులను ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా ఐసేయీకు లెక్కలేని బంధనాలు ప్రభువ కృతజ్ఞత స్థుతులు స్తూత ఫలియ రజ పరిషుద్ర వర్వశక్తిమంతుడా తర్వాధికారి నీకే బంధనాలు ప్రభ వైలాది దూదలతో కూడిన మా హనుద్రమైన నీకే స్తోతం నీకే బంధనాల తండ్రి దేవాయజు ప్రభ వాక్యం చేత మాట్లాడిన విధానం బట్టి నీకు లెక్కలేని బంధనాలు ప్రభ దేవాయ ప్రభ ఇంకా మారుద సేసుకోవాలా ప్రభ దేవ మాలోన ప్రతి ఆయుష్కరమైనది ఉంటే ప్రభ మాకు చూపించని ప్రభా నీ సన్నిధిలో ప్రభా వాటిని మేము విడిచివేస్తాం ప్రభా దేవాచప్రభా ఎవ్రీడే ప్రభ నీ యొక్క వాక్యంలో మేము నానబడాల ప్రభా యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తా ధ్యానించాలా ప్రభా దేవ మరి మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయచప్రభ మరి నీ యొక్క రాకడం విషయంలో కూడా ప్రభా ప్రతిదీ బయపరుస్తున్న ప్రభా కాబట్టి ఏచప్రభ మేము విశ్వాసంలో కోల్పోకుండా ప్రభా స్థిరమైన మంచి మాకు దయించని ప్రభ దేవాయత్స ప్రభ నొక్క ప్రేమలో నీ యొక్క విశ్వాసంలో ప్రభ మేము ఎలవెళ్ళ నిలబడేలాగా ప్రభా మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయజ్ ఎవ్రీడే ప్రభ ప్రార్థన జీవితంలో గడపాలా దేవ నీ ఇంకా ఎక్కువ ఆసక్తితో మేము ధ్యానించాలా ప్రభ ప్రతి వాక్యంలో ప్రభ ఎంతో విలువైన వర్డ్స్ మీరు మాతో మాట్లాడినారు ప్రభ దేవాయ మేము బండ కట్టబడిన వారి లాగా మేము జీవించాలా ప్రభ ఆ విధంగా మమ్మల్ని నడిపించండి ప్రభ సీయోని పర్వతం లాగా మేము తయారు దేవాయప్రభ మరి పరిశుద్ధ పట్టణ మేము ఉండాలి ప్రభా మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నట్టండి దేవాయప్రభ ప్రతి దిశలో కూడా ప్రభా నీ సత్యని మేము అనేకులకు దేవా మా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అది నీదయ్యే ఉండాలి ప్రభా కానీ ఈసుప్రభ ఇంకా మాలో ఏదైనా స్వార్థం ఉంటే తీసుకోండి ప్రభా యథార్థత హృదయం దేవా మేము యథార్థ నడుచుకునేలాగా మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుంటండి దేవాయస్రభ ఈ లాస్ట్ డేసెస్ ఈ లోకం మోసకరమైనది కాబట్టి ఆ మోసంలో ఉండకుండా ప్రభా మీరు మమ్మల్ని భద్రపరచినందుకు నీకు లెక్కలను బంధనాలి ప్రభా దేవాయప్ర ప్రభ నీ రెక్కల కింద ప్రభా ఎంతో ప్రభా జాగ్రత్తగా భద్రపరచుకున్నందుకు నీకే కృతజ్ఞతలు తండండి దేవ మా అందరినీ దీవించినందుకు నీకు వందనాలి ప్రభా మా సేవ జీవితంలో ఫలితాన్ని దయచని ప్రభా ప్రతి బిడని దీవించండి నింపని ప్రభా దేవాయప్ర ప్రభ ప్రతి కుటుంబం శాంతి సమాధానం ఐక్యత దయచని ప్రభా దేవాయప్ర ప్రభ ఎంత మంది హాస్పిటల్స్ అనేక రోగుల బాధపడుతున్నారు ప్రభా వారిని అందరినీ కూడా ప్రభావ మీ తాకిముట్టి స్వస్థపరచని ప్రభా దేవాయతు ప్రభా స్కిన్ డిజీస్ నుంచి కూడా ప్రభావ ప్రతి బిడని తాకిముటి స్వస్థపరచని ప్రతి యొక్క దేశాల పట్ల ప్రభా అందరి పట్ల కూడా ప్రభా కనీకరించండి దయ చూపించండి ప్రభావ దేవాణి ఇంకే స్తో నీకు నెలకండి దేవాయత్తు ప్రభా కాపడండి ప్రభ రక్షించని ప్రభావ దేవాయచ ప్రభా అదే రీతిగా ప్రభా మరి లక్ష నలభై నాలుగు వేల మందిని ప్రభా దీవించండి అశ్వించతనిపండి అదే రీతిగా ప్రభావ ప్రతి బిడ కూడా ప్రభా మీ రక్షణ మేం సత్యాన్ని ప్రకటింపచ్చాలా తండ్రి దేవాయచప్రభ మేము ఎల్ల వేళ వెలుగుతూనే ఉండాలా ప్రభా అనేకులకు నీ సత్యని ప్రకటింపచ్చేలా వాళ్ళగులో వెలిగింపబడాలా ప్రభా ఆ విధంగా మమ్మల్ని దీవించండి ప్రభా ప్రభా నీ యొక్క కృప మంబడి కృప మాకు దయచేసి ప్రభా దేవాయప్రభ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా మేం స్థిరమైన మంచతో ప్రభా యొక్క సన్నిధిలో కూర్చొని ప్రభా మేము అనేకుల కోసం ప్రభా కనీసీ ప్రార్థన చెయ్యాలా ప్రభా ఆ విధంగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి దేవాయస నీకే స్తోత్రం నీకే ఉన్నా తండ్రి దేవాయత్సప మా ఆత్మ ప్రభ ఎలా వేళ ప్రభా నిన్నే స్తుంచాలని నిన్ను గణపరచాల ప్రభా దేవా ప్రభా రాకడికి ప్రతిబిటం సిద్ధపరచుకోమని ఏసుక్రీస్త నామంలో ప్రదర్శనం తండ్రి ఆమెన్